శంకర భగవత్పాదుల వారు వివేక చూడమణిలో ప్రపంచ నివారణము గురించి వివరిస్తూ ఉన్నారు ప్రపంచ నివారణము స్వాత్మారోపిత శేషాభాస వస్తునిరాసత స్వయమే పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియ అహంకారాది ఉపాధులు తొలగించినప్పుడు అనంతము అద్వితీయము నిష్క్రియము అయిన పరమాత్మ మిగులుతాడు సమాహితయాంసతి చిత్తవృత్త పరాత్మని బ్రహ్మణి నిర్వికల్పే నృశ్యతే కశ్చియం వికల్ప పరిశిష్యతే పరిశిష్యత చిత్తవృత్తులను అంటే మనస్సు పోకడలను పరమాత్మలో లయించినప్పుడు నామరూపమయమైన ఈ దృశ్యమాన ప్రపంచం అజ్ఞానుల జల్పం అంటే వ్యర్థ ప్రేలాపన అవుతుంది असत्कल्पो विकल्पो वस्तुनि निर्विकारे निराकारे वस्तु भिदा कुतह चराचर विश्व केवलम अद्वितीय ब्रह्म या कल निर्विकमेंटे सुस्थि निराकार रूपन लेने निर्विशेषंत्र మార్పు చందనది అయినా పరబ్రహ్మముకు భేదం లేదా మార్పు ఎక్కడి నుండి వస్తుంది ద్రష్ దర్శనదృశ్యాది భావ శూన్యక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేభిదా ద్రష్ట అంటే చూసేవాడు దర్శనం చూడటం దృశ్యం చూడబడేది ఈ మూడు భావనలు లేని నిర్వికార నిరాకార నిర్విశేష పరబ్రహ్మకు భేదం ఎక్కడి నుండి వస్తుంది కల్పార్ణవైవాత్యంత పరిపూర్ణైక వస్తుని నిర్వికారే నిరాకారే నిర్విశేషేపిదాకు కల్పాంతంలో ప్రళయం వచ్చిన తరువాత సముద్రాలన్ని ఏకమై నిశ్చల మహాసాగరంగా మారి ప్రపంచమంతటినీ నీటితో నింపివేస్తాయి ఆత్మ కూడా ఏ అనగా ఒకే ఒక మహాసాగరంలాగా అంతటా పరిపూర్ణంగా వ్యాపించి నిశ్చలంగా ఉంటుంది అటువంటి పరిపూర్ణైకాత్మకు భేదం ఎక్కడిది తేజసీవ తమోయత్ర ప్రళీనం భ్రాంతి కారణం అద్వితీయే పరేతత్వే నిర్విశేషేభి సూర్యోదయం చీకటిని హరిస్తుంది అట్లాగే జ్ఞానోదయం అయినప్పుడు భ్రాంతికి మూలకారణమైన అజ్ఞానం పరమాత్మలో లయించి ఆ అద్వితీయ పరమాత్మ ఒక్కటే మిగులుతుంది అప్పుడు పరమాత్మతత్వంలో భేదానికి తావు ఎక్కడిది ఏకాత్మకే పరేతత్వే భేదవార్త కథం వసేత్ సుషుప్తమాకి గాఢ నిద్ర అనే అవస్థలో ఎవరికైనా తారతమ్యం గోచరిస్తుందా అట్లాగే అద్వితీయము అన్నింటిలో ఒకే విధంగా వ్యాపించి ఉన్న ఆత్మలో భేదభావం ఎక్కడిది నహియస్తి విశ్వంపరత హ్యంబుబిందృగతృష్ణి బ్రహ్మజ్ఞానం లభించిన తరువాత భ్రాంతి ఎప్పటికినీ కలిగనేరదు నిజం తెలిసాక రజువు సర్పంగాను ఎండమావిలో నీళ్లు ఉన్నట్లుగాను కనిపించవు కదా మాయామాత్రమిదం ద్వైతమద్వైతం పరమార్ధత ఇతిబ్రూతే శృతి సాక్షాత్ సుషుప్తావనుభూయతే సుషుప్తి అవస్థలో ఈ ప్రపంచానికి ఉనికిలేదు శృతివాక్యాలు కూడా జ్ఞానదృష్టితో చూస్తే ప్రపంచం భ్రాంతేనని చెబుతున్నాయి అనన్యమధిష్టానాదారోప్య నిరీక్షితం పండితైరూ వికల్పో భ్రాంతిజీవన ఒకే మూల పదార్థంతో చేయబడిన రెండు వస్తువులలో ఒక వస్తువు రెండవదాని ఆవరించి ఉంటే రెండు ఒకటేనని విఘ్ఞులు అవగతం చేసుకుంటారు అట్లాగే మాయ ఆవరించటంచేత బ్రహ్మ పదార్థమే ప్రపంచం రూపంలో కనిపిస్తున్నది అందుచేత దాన్ని వేరుగా భావిస్తాం కానీ ప్రపంచానికి వేరైన ఉనికి లేదు రజ్జువునందు భ్రాంత్యారోపణ చేత అగుపించే సర్పం భ్రాంతి తొలగిపోయాక రజ్జువే అవుతుంది కదా శంకర భగవత్పాదుల వారు ఆత్మ చింతన విధానము ఆత్మ చింతన విధానాని గురించి చెబుతూ ఉన్నారు చిత్తమూలో వికల్పోయం చిత్తాభావే నష్టన అత్చిత్తం సమాధే ప్రజగ్రూపే పరాత్మని దృశ్యమాన ప్రపంచం యొక్క మూలం మనస్సులోనే ఉంది మనస్సు లయించినప్పుడు అది కూడా లయిస్తుంది కాబట్టి మనస్సును నీ నిజతత్వమైన పరమాత్మ మీద ఏకాగ్రపరిచి దానిలోనే లయించు కిమపి సతతబోధం కేవల ఆనందరూపం నిరుపమతివేలం నిత్యముక్తం నిరీహం నిరవతి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధానస్వరూపము ఆనందమయము ఉపాధిరహితము సర్వస్వతంత్రము నిష్క్రియము అయిన ఆత్మకు ఎల్లలు ఆ ఆత్మను పోలిన వస్తువులు మరేవీ లేవు ఆ ఆత్మ తన హృదయం బుద్ధిలోనే ఉందని సమాధి స్థితిలో సాధకుడు తెలుసుకుంటాడు ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం సమరసమసమానం మాన సంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మృతి ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ కారణం ఫలితం వీటికి అతీతమైనది భావనలన్నింటి వెనకాగల అసలైన భావం సమవ్యాప్తి కలది అసమానమైనది సాక్షాత్కారం తప్ప వేరొక తార్కాణం లేనిది వేదవాక్యాలచే ఒక్కాణించబడినది ఆత్మ హృదయంలో ఉందని సమాధి స్థితిలో విద్వాంసులు తెలుసుకుంటారు అజరమరమస్తాభావస్తుస్వరూపం స్థిమిత రాశి ప్రఖ్యాఖ్యాహీనం శమితూణ వికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ నాశనం లేనిది శాశ్వతమైనది అభావ ప్రాగభావ ప్రధ్వంసాభావరహితమైనది అభావము అంటే అసలు లేకపోవటం ప్రాగ భావము అంటే ఒకప్పుడు లేదు ఇప్పుడు ఉంది భావము ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు అలలు లేని ప్రశాంత సాగరం వంటిది నామరూపరహితమైనది సుగుణ దుర్గుణ రహితమైనది అయినటువంటి ఆత్మ హృదయంలో ఉందని సమాధి స్థితిలో విద్వాంసులు తెలుసుకుంటారు సమాతకరణస్వే విలోనమవైభవం విచ్చిన్ధిబంధం భగగంధంధి యత్న పుంస్వ సఫలీకరు సవధాన చిత్తంతో సమాధిని పొంది స్వస్వరూపమైన ఆత్మ యొక్క అఖండ వైభవాన్ని అవలోకించు అనేక జన్మల సంస్కారాల వల్ల కలిగిన బంధాలను తెంచుకొని మానవ జన్మకు గమ్యమైనటువంటి మోక్షాన్ని సాధించి జన్మ పొందు సర్వోపాధి వినిర్ముక్తం సచితా ఆనందమద్వయం భావ్యాత్మానమాత్మస్థం నభూయ కల్పసేధ్వనే నీలో అంతర్యామిగా ఉండి ఉపాధిరహితమై అద్వితీయమై సచిదానందస్వరూపమైన ఆత్మను ధ్యానించు తద్వారా జన్మాంతరం కలగనే కలగదు ఆ పిమ్మట శంకర భగవత్పాదుల వారు వివేకచూడామణిలో దృశ్యమును ఉపేక్షించుట వివరిస్తూ ఉన్నారు దృశ్యమును ఉపేక్షించుట ఛాయే పుంస పరిదృశ్యమానమాభాసేణనుభూత శరీరమరాచవన్ నిరస్థం పునర్నసంధత్త ఇదం మహాత్మా ఫలమై నీడలా వెన్నంటి ఉన్న శరీరాన్ని మహాత్ములు శవసమానంగా తలచి దానితో అనుబంధాన్ని పెంచుకోరు సతత విమల బోధానందరూపం సమేత్యజ జడమూపధిమేతూరే అథ పునరపినైవ స్మర్యతాం నాంతవస్తుస్మరణ విషయభూతం కల్పతే కుత్సనాయ వాంతి చేయబడిన ఆహారం దాని పట్ల ఎవరూ మళ్ళీ ఆకర్షితులు కారు అది గుర్తుకు వస్తేనే కలుగుతుంది అట్లాగే జడము అశుద్ధము అనేక పరిమితులకు లోబడినది అయినా శరీరాన్ని త్యజించి శాశ్వతానందజ్ఞానస్వరూపమైన ఆత్మను అనుభూతి చెందు సమూలమేతరిదాహ్యవహ్నవు సదాత్మని బ్రహ్మణి నిర్వికల్పే తతస్వయం నిత్య విశుద్ధబోధనందమన తిష్టతి విద్వరిష్ట నిజమైనటువంటి జ్ఞాని దృశ్యమాన ప్రపంచాన్ని బ్రహ్మజ్ఞానం అనే అగ్నిలో సమూలంగా దహించి సచిదానందస్వరూపమైన ఆత్మలో నివసిస్తాడు ప్రారబ్ధసూత్రగ్రథితం శరీరం ప్రయాతు గోరివస్ర న తత్పునవేత్తాత్మని బ్రహ్మణి లీనవృత్తిహి తన మెడలో ఉన్న చక్కని పూలదండ పడిపోయిన ఉన్న ఆవు పట్టించుకోదు అట్లాగే మహాత్ములు ప్రారంభము అనే దారాలతో ముడిబడి ఉన్న శరీరానికి ప్రాధాన్యతను ఇకుండా పరబ్రహ్మంలో లీనమవుతుంటారు అఖండా విజ్ఞాయస్వస్వరూపతమిస్కమిఛన్ కెతోర్దేహం పుష్ణాతివిత్ పరమానందస్వరూపమైన ఆత్మనే తన నిజతత్వంగా ఎరిగిన తత్వవిధులు సాధారణ జనుల వలె శరీరాన్ని లక్ష్యం చెయ్యరు శంకర భగవత్పాదుల వారు ఆత్మజ్ఞానానికి ఫలము ఆత్మజ్ఞానానికి ఫలం గురించి చెబుతూ ఉన్నారు సంసిద్ధం త్వే తీవన్ముక్త బహిరంత సదానందరసాస్వాదనమాత్మని ఆత్మతత్వంలో లీనమై జీవన్ముక్తిని పొందిన యోగి పరమానందాన్ని అంతర్గతంగాను బాహ్యంగాను కూడా అనుభవిస్తాడు వైరాగ్యస్ ఫలం బోధో బోధస్ోపరఫలం స్వానందానుభవాిరేషోపరే ఫలం వైరాగ్యం యొక్క ఫలం జ్ఞానం జ్ఞానం ద్వారా ఉపరతి అంటే ఇంద్రియసుఖాలపై విముఖత తద్వారా బ్రహ్మానందానుభవం ఎట్టకేలకు పరమశాంతి కలుగుతుంది యద్యుత్తరాభావ పూర్వ పూర్వంతు నిష్ఫలం నివృత్తి పరమతృప్తినందో అనుపమస్వత సాధకుడి ప్రయత్న లోపం వల్ల ఈ వరుస క్రమంలో మొదటి స్థితులు నిష్ఫలమైతే చివరి స్థితులు సాధించబడవు వైరాగ్యం వలన జ్ఞానం ఆ జ్ఞానం వలన ఉపరతి కలుగుకపోతే బ్రహ్మానందానుభవం పరమశాంతి కలగవు కానీ వరుస క్రమంలో సక్రమంగా సాధన చేస్తే విషయవాసనా నివృత్తి జరిగి మహతృప్తి అనుపమైన అనుపమైన ఆనందం లభిస్తాయి ద్రష్ుదుఖే స్వనుగో విద్యా ప్రస్తుతం ఫలం యత్తు భ్రాంతివేళా నానాకర్మజుగుప్సి పశ్చానరో వివేకర్తుమర్హతి అజ్ఞానవశంలో ఉన్నప్పుడు నానా రకాల పనులు చేసిన జ్ఞానోదయం తర్వాత సాధకుడు అట్లా చేయలేడు నిజ జీవితంలో వచ్చే సామాన్య దుఃఖాలను జ్ఞాని ఏమాత్రము ఖాతరు చేయడు విద్యాఫలం శ్యాదసతో నివృత్తి ప్రవృత్తిర జ్ఞానఫలం తదీక్షితం తజ్ఞాయర్యన్ మృగతృష్ణి కాదవు నోచేద్విధ ద్రష్టఫలం కిమస్ మృగతృష్ణ ఎండమావిలో నీళ్లు ఉంటాయని దానికోసం పరిగెత్తడం అజ్ఞానం ఆ విషయం తెలిసిన జ్ఞాని చిరునవ్వుతో తన మార్గంలో కొనసాగుతాడు ఇదే విధంగా దృశ్యమాన ప్రపంచాన్ని చూస్తున్న జ్ఞానికి అది అనిత్యమని రూడిగా తెలియటం వల్ల దానిచేత ఆకర్షింపబడడు జ్ఞానప్రాప్తి వల్ల కలిగే లాభాలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది అజ్ఞానహృదయ్రంథేర్వినాశోజేషోర్విషయ్యిమ్ ప్రవృత్తే కారణం స్వత గ్రంధి అంటే అజ్ఞానము అనే చిక్కుముడి అది తొలగినప్పుడు స్వార్థకార్యాలకు విషయవాంచలకు అవకాశం ఎక్కడ ఉంటుంది వాసనానుదయో భోగ్యే వైరాగ్య తదవధి అహంభావో దయాభావో బోధస్య పరమావధి లీనవృత్తేరనుత్పత్తిర్మర్యాదో పరతేస్తు ఇంద్రియార్ధాలు మనస్సును ఏమాత్రం ఆకర్షించలేని స్థితిని వైరాగ్యానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు అలాగే అహంకారాన్ని సమూలంగా నిర్మించటమే నిర్మూలించటమే పరిపూర్ణ జ్ఞానం మనోవృత్తులు పూర్తిగా పరబ్రహ్మంలో లయమైనప్పుడు పునరుద్ధానం కానప్పుడు అంటే తిరిగి ఉదయించనప్పుడు ఉపరతి ఉచ్చస్థితికి చేరిందని చెప్పవచ్చు